గణపతి భవామి ఉపమ్రవస్త జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం మన్నో తుభిశ్వేత సాదన శ్రీమహాగణాధిపత సశివసరంభా చాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరా ఓ సహనా సహనోధ్వనత్తు సహ ీంకరవై తేజస్వినధీతమస్ విద్విషావై ం శాంతిశాంతిశాంతి మైత్రేపి యాజ్ఞవల్క్యన్వై అరే అహమస్మాత్ స్థానా అస్మి హంతాన్యా అంతంకరవాణి సో యాజ్ఞవల్క్యస్యన్ వై కింద టీకాకారుడు అంటాడు వైశబ్ద అవధారణార్థ అని ఆనందగిరికి వై అనే పదానికి నిశ్చయము అని అర్థం సో నిశ్చయముగా సన్యసించబోవువాడై అంటే సన్యసించటము ఫిజికల్ సన్యాసం ఏదైనా సరే ఫిజికల్ అన్నది స్పిరిట్ ఉంటే బాహ్యమునందు ఉండేదానికి విలువ ఉంటుంది స్పిరిట్ లేకపోతే ఆ ఫీలింగ్ ఆఫ్ రినన్సియేషన్ లేకుండగా త్యాగ భావన లేకుండగా బాహ్యంలో సన్యాసం తీసుకుంటే చాలా ఇబ్బందులు పాల్పడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ సన్యాసం అనేప్పటికీ ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ రకంగా ఉంటుంది అయితే నవ్డేస్ ప్రజలు కూడా కొంత అడ్జస్ట్ అవుతూ ఉన్నారు ఈ సన్యాసంలో చీటు అడ్జస్ట్ అవుతున్నారు వి ఆర్ గెటింగ్ ఎకస్టమ్డ్ టూ సమ్ వేరియేషన్స్ హీర్ అండ్ దేర్ బట్ అయినా కూడా స్టిల్ సమ్ ఎక్స్పెక్టేషన్ విల్ బి దేర్ తర్వాత ఏకాంతం ఉంటుంది వీడు ఒంటరిధానం అని అనుకున్నాడంటే వీడు అయిపోయాడంటే వాడి పని అయిపోయాడు ఖర్చు ఏకాంతము నాకు కావాలి అనుకుంటే పర్వాలేదు కానీ ఒంటరి ధనం నేను భరించలేను అని అనుకున్నాడే హీ ఈజ్ ఇన్ రియల్ ట్రబుల్ అని చెప్పిన కొంతమంది నేను చూశాను ఆ సన్యాసులు వాళ్ళు ఒంటరి భరించలేరు ఎప్పుడు ఎవడో ఉండాలి పక్కన ఆ రకంగా ఎవరినో పక్కన పెట్టుకుని వాటితో కబుర్లు చెప్తూ అలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా ప్రాబ్లం సో కానీ సెన్స్ ఆఫ్ రనౌన్సియేషన్ త్యాగభావన కనుక ఉన్నట్లయితే అది చాలా గొప్ప విషయం సో ఉద్యాస్చన్ అనే దానికి అభిప్రాయం ఏమంటే ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో నాది అనదగ్గది ఏదీ లేదు అని ముందు వీడు మనస్సులో తెలుసుకోవాలి వాడు అలా చూడగలగాలి ఇల్లు వాకిలి ధనము వస్తువులు వీటన్నిటినీ ఇంట్లో నాది అనదగ్గది ఏదీ లేదు అని వాడు చూడగలగాలి అలాగే వ్యక్తుల ఏడలో కూడా ప్రేమకి ఎప్పుడు ఈ సన్యాసం అడ్డు కాదు ప్రేమ వేరు ఆసక్తి వేరు ప్రేమ ఎందు నాది అనే మాట ఉండదు అదే ఆసక్తిలో నాది ఆ భావన ఉండి డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు పురుషుడు స్త్రీని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తాడు స్త్రీ కూడా పురుషుడిని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు సో ఈ నాది అనే భావన అది ఇతర వ్యక్తి ఎడల ఉన్నట్లయితే అప్పుడు కూడా సన్యాసం జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే నాది అనే భావన ఉన్నట్లయితే వెళ్ళి సన్యాసం తీసుకుంటే ఇంకా మనస్సులో ఈయన నా తండ్రి ఈమె నా తల్లి వీడు నా సోదరుడు ఈమె నా భార్య ఇతడు నా పుత్రుడు ఈ ఇల్లు నా ఇల్లు కానీ ఈ రకంగా అలాగే ఉండిపోతే అది దానివల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఆ సన్యాసం యొక్క ప్రయోజనం కాంప్రమైజ్ అయిపోతుంది ఆత్మనిష్ట అనేది ఉండదు మమకారం లేకుండా ఆత్మస్వరూపము తెలియదు ఆ తర్వాత ఈ వీళ్ళు చేరతారు పక్కన వచ్చి ఈ బ్రదర్సు వాళ్ళు వచ్చి ఈ మధ్యకాలంలో ఈ సన్యాసి యొక్క బ్రదర్ వచ్చి ఆ మఠంలో చేరడం మూలంగా వచ్చిన సమస్యలు ఇన్నాడు నీకు ఈ బ్రదర్ వచ్చి ఇదంతా సర్దుబాటు చేస్తానంట ఈ కలెక్షన్స్ అన్నీ నేను పరి పరిరక్షిస్తూ ఉంటానంటాడు సో ఆ రకంగా చాలా కష్మలంగా తయారవుతుంది ఆ వాతావరణము చాలా కలుషితమై కూర్చుంటుంది కాబట్టి ఈ నాది అనే దృష్టి ధనకనక వస్తువాహనాదుల ఏడల నాకు లేదు పురుషుల వ్యక్తుల ఏడల కూడా నాకు లేదు అని అలా స్పష్టంగా దర్శించగలిగినప్పుడు మాత్రమే సన్యాసము అనే అర్థం ఉంటుంది ఆ విధమైన మమకారము నుండి పైకి వెళ్ళబోతున్నవాడు అని అర్థం పైకి వెళ్ళడం అంటే ఫిజికల్గా పైకేం వెళ్తాడు గాల్లో ఎగిరీదేమీ కాదు కా మమకారము నుండి పైకి వెళ్ళబోవచ్చున్నవాడు అదొకటి రెండవది ఆ సన్యాసం యొక్క స్పిరిట్ ఇంకో రకంగా ఎలా ఉంటుందంటే మన ముందు ఘటిల్లే ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సినిమా తెర మీద ప్రవాహరూపంగా వచ్చేటువంటి ఘటనలు కంటే భిన్నము కాదు అనే స్పష్టమైన అవగాహన ఉండాలి ముఖ్యంగా మాండూక్యం అధ్యయనం చేసినట్లయితే మొత్తం మాండూక్యంలో ఒకటే టాపిక్ చాలా దృఢంగా మన ముందు ప్రతిపాదింపబడేది ఏమంటే ఈ జగత్తు స్వప్న స్వప్నంలో ఘటనలు మనకి దర్శనమిస్తాయి అవి ఆ స్వప్న కాలంలో యథార్థములు అని కూడా అనిపిస్తాయి కానీ స్వప్నం పూర్తయిన వెంటనే మనకి స్పష్టంగా తెలుస్తుంది ఏమని ఈ ఇది ఈ ఘటన కల్పితము అని తెలుస్తుంది ఆ ఘటనలో సారము లేదు అని తెలుసుకుంది సో ఆ విధంగా స్వప్నమునందలి ఘటనలు ఏ విధముగా అసత్యములో కేవలము కనబడేవే తప్ప యథార్థములు కావో సరిగ్గా అదేవిధంగా మన జీవితంలో ఉండేటువంటి ఈ ఘటనలు కూడా స్వప్న మాత్రమే అనేటువంటి ఒక నిశ్చయమైన అభిప్రాయం కొద్దిగా గొప్ప గుడికి బారెడు దూరంలో ఎంతో కొంత ఆరకమైన అభిప్రాయం ఉండుండాలి అప్పుడు సన్యసించినట్లయితే ఎందుకంటే సన్యసించిన తర్వాత కూడా ఘటనలు అవుతూ ఉంటాయి వీడు సన్యాసం పుచ్చుకున్నాడు కదా ఘటన ఆగిపోవు అవి అవుతూ ఉంటాయి అవి అవుతున్నప్పుడు వీడు దూరంగా ఉంటాడు దూరంగా ఉండి బెంగబెట్టి కూర్చోవడం కంటే ఇవన్నీ కూడా స్వప్న సదృశములు ఇలా ఉంటాయి అని వీడు విశ్రాంతిగా ఉండగలుగుతాడు కాబట్టి అదే ఒకటి ఉద్యాస్యన్ మామూలుగా ఉద్యాస్యన్ అంటే మామూలుగా లౌకి లోకదృష్టి ఎలా ఉంటుందంటే ఇదంతా సత్యము ఇదంతా యథార్థము అన్నట్టు ఉంటుంది లోకదృష్టి అదే ఉద్యాస్యన్ అంటే అభిప్రాయం ఏమిటి పై లెవెల్కి వెళ్ళిపోతాడు వెక్తికల్లీ అప్పర్ లెవెల్కి వెళ్ళినట్లయితే జ్ఞానంలో ఇదంతా కూడా ఇది కనపడేదంతా కూడా దిఖావట్ దీంట్లో ఏమీ వాస్తవికత లేదు అని తెలుస్తూ ఉంటుంది సన్యాసుల్లో కొందరు బీజేపీ పార్టీని ఓడిపోతే బెంగ పెట్టుకునే సన్యాసులు ఉన్నారు బీజేపీ ఓడిపోతే బీజేపీని ఎగ్గితే సన్యాసులకు లాభం అని ఇది ఎక్కడ భ్రమిది బీజేపీకి దానికి సంబంధం ఏం లేదు బీజేపీ నెగ్గిన చోటు నెగ్గులో ఓడినోటో పోతుంది వాళ్ళు ఏదో వాళ్ళ తంతాలు వాళ్ళు ఏదో పడుతూ ఉంటారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ కోల పడుతూ ఉంటారు అమెరికాలో వెళ్తే రిపబ్లికన్ పార్టీ డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ తంతాలు వాళ్ళు ఏవో పడుతూ ఉంటారు సర్వత్రా ఉన్నదే ఇది కాబట్టి మనము ఈ పార్టీ నెగ్గాలి ఆ పార్టీ నెగ్గాలి అనే ఒక ఆగ్రహాన్ని మనం ఎందుకు పెట్టుకున్నాము అదంతా సత్యం అనేటువంటి ఒక భ్రమ ఉండడం చేత సో చాలామంది ఈ రకమైన జగత్ సత్య జగత్ జగత్తు యొక్క మిథ్యాత్వం అర్థం కాక ఎవ్వెవో కాజెస్ని పట్టుకుని వేలాడేటువంటి సన్యాసులు పీఠాధిపతులు పెద్ద పెద్దవాళ్ళు మనకు కనబడతారు వాళ్ళ దృష్టి వాళ్ళ యొక్క వ్యవహారం చూసినట్లయితే అరే అరే వెరీ కన్ఫ్యూజ్డ్ జెంటిల్మెన్ అని మనకి తెలిసిపోతుంది చూస్తుండగానే తెలిసిపోతుంది వెరీ కన్ఫ్యూజ్డ్ అంటే ఆ సంసారం వ్యామోహం పోలేదు కాబట్టి సన్యాసానికి ముందే ఇదంతా కూడా నిర్ధారణ చేసుకోవటం అవసరం దానికి ఉద్యాస్యన్ అనే పదానికి అర్థం ఆ విధంగా ఉంటుంది సరే ప్రసంగానుప్రసంగంగా నేను ఒక మనవి చేస్తున్నాను అదేమంటే మన ముందు ఘటనలు ఘటిల్లుతో ఉంటాయి ఆ ఘటనలను ఆ విధంగా ఘటిల్లకుండా మనకు నచ్చే విధంగా ఘటిల్లేట్లా చేయాలా అలాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు లోకంలో లేకపోతే ఒక ఘటన ఘటిల్లిన తర్వాత దాన్ని రివర్స్ చేయటానికి ప్రయత్నం చేయాలా లేకపోతే సాక్షిరూపంగా అసంగంగా ఉండాలా అని ఇన్ని మీమాంసలు ఉన్నాయి కొన్ని ఘటనలు ఉంటాయి వాటిని మీరు రివర్స్ చేయలేరు ఎలా రివర్స్ చేస్తారు ఇప్పుడు నిన్న నేను చేయాల్సిన పని నిన్న నేను మర్చిపోయాను ఇవాళ పొద్దున్న అయ్యి అయ్యో మర్చిపోయారు పొరపాటు చేశానని అనుకుని అనుకోవడం తప్ప హౌ కెన్ ఐ రివర్స్ ఇట్ యూ కెనాట్ అన్డూ ఇట్ యు కెనాట్ అన్డూ యూ నో ఎవరో చేశారు హౌ ఆర్ యూ గోయింగ్ టు రివర్స్ ఇట్ సో ఓ పార్టీ ఎలక్షన్లో ఓడిపోయి ఇంకో పార్టీ నెగ్గింది హౌ ఆర్ యూ గోయింగ్ టు రివర్స్ ఇట్ సో వాట్ హ్యాపెండ్ ఆల్రెడీ యూ కెనాట్ రివర్స్ ఇట్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఉన్నదాని అంటే మన ముందు కనపడే ఇది దృశ్యము ఇది సత్యము కాదు కాబట్టి దీనిని మనం ప్రతిఘటించి తద్వారా హృదయంలో ఘర్షణల నిర్మాణం చేసుకోవడం కంటే దీనిని మనం యాక్సెప్ట్ చేయటమే స్వీకరించటమే యథా తెలివైన పని అని మన చుట్టూ ఘటిల్లే ఘటనల ఎడల స్వీకార బుద్ధి ఉండాలి అనే దాని యొక్క ప్రధాన లక్షణం అంచేతనే సన్యాసి అన్నిటికీ తల ఊపగలగాలి అన్నిటికీ తల ఊపగలగాలి దేనిని మెంటల్లీ రెసిస్ట్ చేయకుండా అన్నిటికీ తల ఊపగలగాలి సో అది ఒకటి చాలా ప్రధానమైన లక్షణం ఉజాస్యం సంసారి చేయలేడు అతను సంసారి గంతులు వేసేస్తాడు నో ఇలా జరగడానికి వీర్లేదు అలా జరగడానికి వీరు లేదు అంటూ కంగారు కదా సన్యాసి అంటే ఈ ఈ రకమైన మమకారాన్ని విడిచిపెట్టిన వాడు చాలా నిశ్చలంగా నిర్మలంగా ఉండగలుగుతాడు కాబట్టి బాహ్య పరిస్థితులను మీరు మార్చలేరు కానీ మీ స్పందనని మీరు మార్చగలుగుతారు కాబట్టి మనిషి బాహ్యంలో ఘటిల్లే ఘటనల ఎడల తాను చూపించేటువంటి స్పందన ఏది అది ఈగోయిక్గా అంటే అహంకారమకార ఉంటూ ఉంటుంది ఆ స్థితి నుంచి పైకి వెళ్ళిపోతాడు ఎలా పైకి వెళ్తాడంటే బాహ్యంలో ఘటిల్లే ఘటనల ఎడల అహంకారమకారములు లేని ప్రేమపూర్ణమైన స్పందనని ఇవ్వగలుగుతాడు ఆ స్పందన అది ఉద్యాస్యన్ అనేదానికి అర్థం ఇప్పుడు ఉదాహరణకి నీ సంచిలో ఉండే పరసువాడు అపహరించాడు అని చెప్పారనుకోండి అప్పుడు సంసార అయితే ఎలా రెస్పాండ్ అవుతాడు వాడు శత్రువు అన్నట్టుగా రెస్పాండ్ అవుతాడు అదే సన్యాసి అయ్యో పాపం పరుసు తీసుకునే ప్రయత్నం చేశాడా పొరపాటు మన అడుగుంటే మర్యాదగా ఇచ్చేసి ఉండేవాళ్ళం చోరుడు అనే ముద్ర వేయించుకుని పాపం ఏం కష్టపడతాడో వీళ్ళందరూ అతని మీద ఏమైనా అతన్ని ఇబ్బంది పెడతారేమో భవిష్యత్తులో కూడా ఈ రకమైన ముద్ర పడిపోతే కష్టపడతాడేమో అని అనుకుంటాడు సన్యాసి వాడి క్షేమాన్ని గురించి బెంగపెట్టుకుంటాడో తప్పిస్తే తన పరసు పోయిందని అనుకోండి కాబట్టి చాలా పెద్ద లీప్ అది ఒక జంప్ అనమాట సంసారంలో జరిగే ఘటనల ఎడల మనం చూపేటువంటి స్పందన అహంకార రహితంగా నాన్ ఈగోయిక్ రెస్పాన్స్ అది ఆ ఉద్యాస్యన్ చాలా ప్రధానమైనటువంటి లక్షణం అటువంటి స్థితికి ఆయన చేరబోతున్నాడు మంచిది ఆ అనే దాని గురించి నేను విస్తారంగానే వివరించినాను ఉద్యాస్ ఊర్ధ్వం యాస్యన్ వాల్వరాజ్యాఖ్యం ఆశ్రమాంతరం వై అరే సంబోధనం అహమస్మాత్హస్థ్యాత్ స్థానాత్ ఆశ్రమా ఊర్ధ్వం గంతున్నస్మి భవామి అత అనుమతిం ప్రార్థయామి తవ్య ఇంకొకటి కూడా ఉంది అంటే ఆయన మైత్రేతో అంటున్నాడు అనుమతిని కోరుతున్నాను అని అని సరైతే మీరు అన్న అనుమతి కొరితే సరే యు హ్యావ్ ది రైట్ ప్లీజ్ వాక్అవే అని అలాగే కాదు కొంచెం ఇంకా ఇంకో చిన్న పని కూడా ఉంది కించే మరొకటి కూడా గలదు అదేమిటంటే అనుమతి స్వీకరించి వెళ్ళిపోయే ముందు ఇంకో పని చేసి వెళ్ళిపోతారు నేను అని అంటున్నాడు కించే అన్యత ఇంకొకటి ఏమిటది తేతవా అనయా ద్వితీయయా భార్యయా కాత్యాయన్య అంతం విచ్ఛేదం కరవాణి కరవాణి అంటే లోటు ఉత్తమ పురుష ఎకవచనం కరవాణి కరవామ కరవామ సో కరోటు కరవాణి సో నేను ఈ వెళ్ళిపోయే ముందు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఈమె కాత్యాయని గలదు కాత్యాయని అంటే మైత్రేయికి సపత్ని సపత్ని అంటారు సపత్నియే తెలుగులో సవతి అయింది చూడండి ఆమె ద్వితీయ భార్య ఈయనకి కాబట్టి ఈ కాత్యాయనితో నీకు డివిజన్ అంటే ప్రాపర్టీ డివిజన్ చేసేస్తాను జనరల్లీ తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఆ ప్రాపర్టీని డివైడ్ చేసేసి వాళ్ళు ఎగ్జిస్ట్ చేసేసి వెళ్ళిపోవాలి దేహత్యాగం చేసే ముందు ప్రాపర్టీని వాళ్ళు డివైడ్ చేయలేదనుకోండి ఈ సోదరులు వీళ్ళలో ఒకడు పెద్ద మనస్సు ఆ తండ్రి చేయి అనే లోటును వాడు భర్తీ చేస్తాడు పెద్ద మనస్సుతో పోల్లేండి రా మీరు ఎలాగో అలాగే అడ్జస్ట్ చేసుకున్నామ్మా కొట్లాడుకోకండి ఓ వెయ్యి రూపాయల కోసం దెబ్బలాడుకోకండి నా వెయ్యి తగ్గించి మీరు తీసుకోండి అని ఆ పెద్ద మనస్సు ఉన్నట్లయితే కొట్లాడలేకుండా వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు కానీ సాధారణంగా మనం చూస్తున్నాము తల్లిదండ్రులు కనుక వాళ్ళు జీవించి ఉండగా ఒక సెటిల్మెంట్ చేయకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి తండ్రి సెటిల్మెంట్ చేయకపోతే ఇల్లు వాకిలి పొలం వాటి గురించి దెబ్బలట్లు వస్తాయి సోదరులు దెబ్బలాడుకుంటారు సోదరులు కలిసిమెలిసి ఉండరు వాళ్ళు దెబ్బలాడుకుంటారు ఒకవేళ సోదరులు కొని ఒకే తల్లి బిడ్డలు మనం మనం కలిసిమెలిసి ఉందా ఉన్నా వాళ్ళ భార్యలు ఆ భార్యల పిల్లలు కొంచెం వయసు వచ్చి తెలివితేటలు వచ్చిన పిల్లలు అలా ఉండడానికి వీలు అని వాళ్ళు వెనకాల నుంచి బాగా ప్రోత్సాహం చేస్తారు ఏమండి ఏమీ చేస్తున్నారు అలా ఎందుకు గుర్తులు పెట్టాలి ఆయన భార్య సంపాదిస్తున్నాడు కదా మీ వాట మీరు తీసుకోండి అని భార్య ప్రోత్సాహం చేస్తుంది కాబోలు అనిపిస్తుంది వీటికి ఉంటాయి వాళ్ళు బీజావస్థలు ఉంటాయి అవి కొంచెం పెద్ద మనస్సుతో వాటిని తొత్తుపెట్టి విశాల హృదయంతో వ్యవహరిద్దామని అనుకున్న భార్య వచ్చి ఆ అహంకార మమకారాలకి కొంత రెచ్చగొట్టినట్లయితే ఠట్ నా వాటా నాకు ఇవ్వాల్సిందే ఆయన పట్టుబడతాడు ఒకసారి ఒకడా పట్టు మొదలు పెడితే ఎవండి ఆయనకైనా ఆ పట్టు మీకు లేదా అని మిగతా వాళ్ళు కూడా ఈగోస్ బిగుసుకుపోతాయి ఆ తర్వాత కొట్లాడుకుంటారు కొట్లాడుకుని కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్తారు పెద్ద కుటుంబాల వాళ్ళు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నవాళ్ళు ఐదు కోట్ల ఆస్తిలో నాలుగు కోట్లు పనిచేసుకున్నారు దెబ్బలాటలు లేకుండా నాలుగు కోట్లు పనిచేసుకున్నారు ఇంకో కోటు మిగిలి ఆ కోటి ఎలా పంచుకోవాలి అనే విషయంలో కొట్లాడేసుకుని కోర్టుకు వెళ్ళి ఆ ఆ లావాదేవీలలో ఓ కోటి రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అవివేకులు మనకి ఎంతోమంది కనపడతారు అంచేత పెద్దవాళ్ళు జీవించి ఉండగా సెటిల్మెంట్ చేసేయాలి జీవించి ఉండగా వాళ్ళు ఎందుకు సెటిల్ చేయలేకపోతారో తెలుసిన వాళ్లకు ఉండేటువంటి మమకారం చేత వాళ్ళు సెటిల్ చేయలేకపోతారు సెటిల్ చేసేసి ఇచ్చేస్తే మనకేం లేకుండా అయిపోతామేమో అంచేతనే అలా ఇల్లు పట్టుకుని అలాగే చూరు పట్టుకుని వ్రేలాడడం తగదు అంటే సన్యాసం పుచ్చుకోవాలని నా అభిప్రాయం కాదు వనప్రస్థులైపోవాలి వనప్రస్థులుగా జీవించడం అభ్యాసం చేయాలి అలా చూరు పట్టుకుని వ్రేలాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వేచి చూస్తారు నాన్నగారు అలా పెట్టు కూర్చున్నారు రాస్తే ఎప్పుడు ఇస్తారని ఇంట్లో కొడుకులు అనుకుంటారు ఉత్రాదపి ధనభాజాను భీతి దీంట్లో వీడి తక్కువ వాడు ఎక్కువ ఏమీ లేదు వైదిక కుటుంబాల్లో ఇలా ఉంటుంది ధనవంతుల కుటుంబాల్లో ఇదే సమస్య ఉంటుంది పొలిటీషియన్స్ కుటుంబాల్లో కూడా ఇదే సమస్య ఉంటుంది పేర్లు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మీరు పేపర్లో చదువుతున్నారు కదా దీనేష్ అంబానీ మరణించిన తర్వాత ఆ ఇద్దరు సోదరులు దేనికోసం కొట్టుకుంటున్నట్టు వాళ్ళు ఆస్తి ఏం ఆస్తుంది ఒకొక్కళ్ళకే ఐదేశ కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చేసింది ఇంకా ఆ పై ఆస్తి కోసం కొట్లాడుకుంటున్నారు ఒకొక్కళ్ళు వెయ్యి కోట్ల రూపాయలు తీసేసుకున్నారు ఏం చేసుకుంటారండి వెయ్యి కోట్ల రూపాయలు ఏమైనా అసలు సందర్భం ఉందా దానికి పోనీ తండ్రి సంపాదించాడు ఇచ్చాడు పుచ్చుకుందాం దీంట్లో తప్పే ఉండదు తప్పు లేదు పుచ్చుకోవచ్చు కానీ కొట్లాడుకోవడం దేనికి వెయ్య మీద ఇంకో వంద తక్కువైందని కొట్లాడుకోవడమా ఏం చేస్తారు ఆస్తిని ఇదంతా పేపర్లలో ఎక్కి ఎంత అల్లకల్లోలంగా ఉన్నది బిర్లా గృహంలో ఘనశ్యాందాస్ బిర్లా జీవించి ఉన్నంత కాలం అసలు కొట్లాడంటే ఏమిటారు కదా వాళ్ళు దాతృత్వానికి పేరు ప్రఖ్యాతులు చెందినవారు ఆయన ఆ సంస్కారం ఆయన అలాగే పెట్టాడు ఆయన ఆయన అంతా పంచిపెట్టి ఆయన దేహత్యాగం చేశారు ఆ తర్వాతి కాలంలో ఈ మధ్య కాలంలో వాళ్ళు కోర్టు దుస్తులతో నానా హింస పడుతుంది అనే ఒక ఒక మా ఒక ఆయన ఉన్నారు నాకు బాగా మిత్రుడు కలకత్తా నేను ఒకసారి కలకత్తా కూడా పోయిచ్చా కేజ్రీవాల్జీ చూడ్డానికి సో అక్కడ సేలో స్వర్గంలో బాగా కావాల్సిన స్నేహభావం సో ఆయన మీడియేట్ చేసి వారు ఆయన చాలా పెద్ద మనిషి ఈ బిర్లా కుటుంబ సభ్యులకు మీడియేట్ చేసి ప్రయత్నం చేసి వెనరాయ స్వామిజీ వాళ్ళు మనం చెప్పినా వినరు వాళ్ళు ఆ లాయర్లకే పోస్తారు తప్ప అసలు మంచి మాట వినరు అహంకారాలు ఎక్కువ అని ఎనీవే ఉంటే నాకు తెలుసున్న లోకజ్ఞానం అంతా మీ ముందు నేను విరుకుతున్నాను పాయింట్ ఈజ్ దెబ్బలాడుకుంటారు పొట్లాడుకుంటారు చిన్న చిన్న ఆస్తులు పొట్లాడుకుంటారు ఓ ఊళ్ళో ఓ తండ్రికి ముగ్గురు ఉన్నారు ఆయన ఏమో పంచిపెట్టకుండగా పోయాడు ఆయన వయసు అయిపోయింది వెళ్ళిపోయారు వీళ్ళకి దెబ్బలాట వచ్చింది దెబ్బలాటొచ్చి జడ్జి గారి దగ్గరికి వెళ్ళారు జడ్జి గారు ఏమన్నారంటే ఏమండి మీ నాన్నగారు చాలా పెద్దవారు కదా పెద్ద మనిషి పెద్ద మనిషి లోకల్లో పేరు ప్రఖ్యాతి మన నగరంలోనే పేరు ప్రఖ్యాతి జడ్జి చాలా మంచివాడు పేరు ప్రఖ్యాతులు గలవారు ఎందుకు మీరు ఎలా దెబ్బలాడుకుంటున్నారు మీరు ఏదో సెటిల్ చేసుకుండా అని జడ్జి చెప్పారు చెప్పి ఆయన ఏమన్నాడంటే మీరు మీలో మీరు మాట్లాడుకుని చక్కగా సెటిల్ చేసుకోవడం నిమిత్తమై నేను మీకు స్టేటస్కు ఆర్డర్ ఇస్తున్నాను అని స్టేటస్కు ఆర్డర్ ఇచ్చాడు అంతే తప్ప ఇటువంటి చేల్చలేదు పెద్ద మనస్సు గలవాడు కనుక స్టేటస్కు ఆర్డర్ ఇచ్చి ఈ కోర్టుల చుట్టూ తిరక్కండి మీరు మీలో మీరు సెటిల్ చేసుకోండి అని చెప్పారు చూడండి జడ్జికున్నంత ఉదార హృదయం ఈ ఈ కక్షిదారులకు ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడో బాగుపడతారు తర్వాత స్త్రీలు ఏం చేస్తారంటే బంగారాన్ని పోగేస్తారు వాళ్ళు బంగారాన్ని ఏదో వస్తువు ఎక్కడ వస్తువు అక్కడ అలా సరిపెట్టుకోవచ్చు కదా మంగళసూత్రం ఆ మంగళసూత్రానికి తాడు బదులు బంగారపు తాడు అక్కడ ఎందుకు బంగారపు తాడు అక్కర్లేదు మామూలు తాడు చాలు మామూలు తాడుకి పసుపు అంటారు సరిపడుతుంది అది బంగారపు ఎందుకు దేవన అక్కడ ధరించేటువంటి దేవన వ వర కేజీయో కేజీయో ఉంటే తాడు గట్టిగా ఉండాలని కానీ అది చాలా లైట్గా ఉంటుంది దానికి తాడు ఎలా ఉన్నా సరిపడుతున్నాయి ఒకవేళ తాడు పాడైపోతే దాన్ని ఇంకో తాడు పెట్టుకోవచ్చు నెల తాడు పెట్టుకుంటే జీవితం వెళ్ళిపోతుంది కానీ దాన్ని బగ్గారపు త్రాడు చేస్తారు అలా పెంచుకుంటూ పోతారు పూర్వం ఈ కర్ణాభరణాలు చిన్నవిగా ఉండేవి ఇప్పుడు కర్ణాభరణాలు అంటే చిన్నవి అంటే ఏమిటి ఒక తులంలో ఐదో వంతుంటే కర్ణాభరణాలు అయిపోతాయి మిగతా వాటికి ఎక్కువ రెండు తులాలు మూడు తులాలు కావాలి కానీ కర్ణాభరణానికి ఎక్కువ అక్కర్ణ కానీ ఈ మధ్యన కర్ణాభరణాలు ఒక అబ్బాయి వచ్చి కాబట్టి నాకు దాడవి పెట్టింది చూస్తే ఒక పెద్ద రింగులో పెద్ద ప్లేట్లాగా ఉండి దానికి ఫైవ్ ఓ సిక్స్ వెళ్ళాడుతున్నాయి అవి చాలా పొడుగ్గా ఉన్నాయి నేను అడుగుదావు కదా ఏం బాగా అలాగే తులాలు పెట్టి చేయించేవాళ్ళే అంత అంత ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గోల్డ్ ఇంటి కర్ణాభరణాలు అక్కర్లా కానీ ఈ మధ్యనే ఏం చేస్తున్నారు మోర్ గోల్డ్ షుడ్ గో అండ్ మోర్ జమ్ స్టోన్స్ షుడ్ గో ఏంటి ఆ రకంగా ఈ ఆభరణాలు పెద్ద వయస్సు వస్తుంది కదా వాళ్ళు చక్కగా పెద్ద వయస్సు వచ్చిన కూతుళ్ళని కోడళ్ళని పిలిచేసి ఈ ఆభరణాలని త్యాగం చేసేయాలి అలా ఆ బంగారాన్ని అలా పట్టు దేహమే మనతో రాదు దేహం ముందన ఏ తను ముండనా అని కబీర్దాస్ అంటాడు ముండనా అంటే ముండే నేను ఇంగ్లీష్లోనూ అదే ముండనా ఏ తను ముండనా ఈ దేహము ఇది భౌతికలు ఇది మెటీరియల్ ఆబ్జెక్ట్ భౌతికమైన దేహం ఇది ఇది ఇంకేదో ఉంటాడు ముందన ఏ తను ముండనా మిట్టి మే మిలిజాన మిట్టి అండి ఆయన మట్టి మట్టి తెలుగు మట్టియే అంటే హిందీలో మిట్టి అంటారు కానీ అతని భాషలో మట్టి మట్టి మే ఈ దేహము ఇది భౌతికము మట్టిలో కలిసిపోయింది ఎంత బాగా చెప్పాడు మట్టి మేము మిలిజాన ఇంకా ఇవేమో ఆయన ఆ గురించి చెప్తాం ఇప్పుడు గుర్తొచ్చింది నాకు మట్టి కహే కుంభార్కో మట్టి కుమ్మరివాడితోటి అంటూ ఉందిట మట్టి అంటుంది కుమ్మరివాడితోటి ఏమంటుంది బే తూ ఖమ్ ఒరే నువ్వు చాలా ఉత్సాహంగా నమ్ము తవ్వుతున్నావు ఏక్ భక్త్ ఐసా అవేగా ఓ సమయం అలాంటిది వస్తుంది జబ్ మై తుజుకో గాఢు దూంగా నేను నిన్ను కప్పి వేస్తాను గొయ్యి గొయ్యి కదా వీడు ఇలాంటి గొయ్యిలో నిన్ను పెట్టి నేను కప్పేస్తాను నేను ఇప్పుడు నువ్వు నన్ను తవ్వుతున్నావు నేను నీకు అని మట్టి చెప్తుంది ఎవరితో కొమ్మరి వాడితో లకడి కహే సుతారుతో ఈ కట్టే చెక్క వడ్రంగి వాడుతో బే తూ ఖమ్ ఖమ్ అంటే ఉత్సాహంగా ముజే ఛేదోగే అరే నువ్వు చాలా ఉత్సాహంగా నన్ను కోసేస్తున్నావురా ఏక బకత్ ఐసా అవేగా ఓ రోజు అలాంటిది వస్తుంది సుమా జబ్ మై తుజే జలా ఉందా నేను నిన్ను కాల్ చేస్తాను ఏ తను ముండనా ఏ తను ముందనా మిట్టిమే మిరిజానా భీంసేన్ జోషి పాడరీ పాడరు అత్యంత మధురమైనటువంటి కీర్తన వైరాగ్య ప్రధానమైన కీర్తన అలాంటి దేహం ఆ దేహానికి మళ్ళీ అలంకారం ఏం అలంకారం అండి ఆ దేహానికి శౌచమే గొప్ప అలంకారం ఇది వేరే అలంకారం ఉంటుంది ఆ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు దాని ఇతరుల సేవకి వినియోగించడమే దానికి అలంకారం ఇంకా వేరే అలంకారం ఏముంటుంది పోని ఏదో సంస్కృతి సంప్రదాయం రిలిజియన్ ఇవన్నీ కలిసి సోషల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ కలిపి ఏదో కొద్దో గొప్ప బంగారం పెట్టుకోవడంలో తప్పులు ఏదో రెండు మూడు తొలగలు పర్వాలేదు ఇంకక్కడి నుంచి పత్తి తులాలు ఇరవై తులాలు పోగేయడం ఏ పోగు వేశారు కొనేదో ఒక వయస్సులో ఆ ఉత్సాహం చేత పోగేశారు అది ఏం చేయాలి ఇంకా వయస్సు ఉండగానే ఇంకా శ్మశానం దూరంగా ఉండగానే అది వీళ్ళని పిలిచి ఆ బంగారం ఇచ్చేసేయాలి అరే ఈ బంగారాలన్నీ మీరు తీసుకుంటారా నాకెందుకురా బంగారం నాకు పొద్దున్న మధ్యాహ్నం పొద్దున్న మధ్యాహ్నం ముద్ద రాత్రు ముద్ద భోజనం తప్ప ఇంకే నాకేమలేదమ్మా మీరు తీసేసుకోండి ఇచ్చేయాలి వీళ్ళు ఏం చేస్తారంటే ఇవ్వరు అలా పట్టుకుంటుంటారు దాంతో ఏమవుతుందంటే ఆ మనిషి ప్రాణం పోయినప్పుడు ఒంటి మీద ఓ పత్తి తులాలు పెట్టిలో బంగారం ఉంటుంది ఇప్పుడు ఈ కోడళ్ళు కూతుళ్ళు వీళ్ళందరూ ఓ వైపున ఓ అమ్మో అమ్మో అంటూ ఏడుస్తూ ఉంటారు ఈ బంగారం కోసం దృష్టి ఉంటారు దానికోసం దెబ్బలాడుకుంటారు ఇప్పుడు ఈ దెబ్బలాట వాళ్ళ దగ్గర ఆగదు వాళ్ళ వాళ్ళ తనఫున వాళ్ళ భర్తను దెబ్బలాడుకుంటారు ఎరా అన్నయ్య మొత్తం బంగారం అంతా నీ ఆవిడే తీసుకోవాలని నా భార్య కూడా కొంత వచ్చు కదా అంటాడు తమ్ముడు వెళ్ళి అంటే ఎరా ఇప్పుడు ఏడో రోజు బంగారం సమస్య వచ్చిందా నీకు నాన్న అమ్మంటే ఇదేనా నీ భక్తి అంటాడు అన్నయ్య అంటే అన్నయ్య నీ భక్తి అంతా నేను చూశానులేరా అని వీడు అంటాడు మాట మాట పెరిగిపోయి టెబిలాటేసుకుని వీళ్ళు లేడీస్ కూడా జాయిన్ అయిపోయి ఆహాహా ఏమి సంసారము ఏమి జ్ఞానము తరుచుకుంటే సిగ్గు వేస్తుంటాం సిగ్గు వేస్తుంది ఇక సిగ్గుతో తల దించుకోవాలి మేము మొహాలు కొట్లాడుకోకుండా సిగ్గుగా ఉందిరా మేము మీరు కొట్లాడుకుంటున్నారంటే మీరు సిగ్గు మనకి సిగ్గు ఎంబరాసింగ్గా ఉంటుంది దేనికోసం రా మీరు కొట్లాడుకుంటుంది బంగారం కోసమా అసంత ఎం చెప్పకుండా వైరాగ్యంగా ఉంటుందని చెప్పాను సో అంతం విచ్ఛేదం కలవాలి పెద్దవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు జీవించి ఉండగానే రెండు ప్రయోజనాలు తర్వాత పిల్లలు కొట్లాడుకోకుండా సుఖంగా జీవించాలంటే వీళ్ళే సెటిల్మెంట్ చేసే కానీ వీళ్ళు సెటిల్మెంట్ చేస్తే వాళ్ళు నోరు మూసుకుని ఊరుకుంటారు తర్వాత వీళ్ళ ప్రాణం పోయేదానికి ఆ సెటిల్మెంటు అమలులోకి వచ్చేస్తుంది వచ్చేసి వాళ్ళు అలవాటు పడిపోతారు సెటిల్మెంట్కి ఏదైనా కొంచెం లోకలు ఒకలున్నా ప్రారంభంలో కొంచెం లోకలుకలు ఉంటారు సెటిల్మెంట్ అయిపోతుంది అందరూ నోరు మూసుకుని ఊరుకుంటారు ఆ తర్వాత రెండేళ్ళు మూడేళ్ళు వీళ్ళు బతికి పోతాడు ఒకరికి అందరూ ప్రశాంతంగా కర్మకార్యం చేసుకుని వాళ్ళ దాంట్లో పోతారు ఇది వాళ్ళ సంసారాల వాళ్ళకు ఉంటాయి ఈ పోయిన వాడితో పాటు వీళ్ళు పోతారా అలా సామెత కూడా ఉంది కాబట్టి సో విచ్ఛేదం కరమా సెటిల్మెంట్ చేసేసే అవతలికి పోవాలి కానీ సెటిల్మెంట్ చేయకుండా వాళ్ళని అలా వదిలేయకూడదు వాళ్ళకి అపకారం చేసిన వాళ్ళు అవుతారు పెద్దలు ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటారు ఆయన ఏమంటున్నాడో చూడండి ఒకటి నీ అనుమతి కావాలో రెండు అనుమతి తీసుకుని వీధిలో వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటూ కూర్చుంటే ఆయనకు మాత్రం అది ఏమి శోధ అంచేత ఈ కత్యాయని నువ్వు నేనుండగా మీరిద్దరూ కలిసి ఉన్నారు చాలా సంతోషం ఒకవేళ ఆయన ఉండగా వీళ్ళు దెబ్బలాడుకున్నా ఏదో సర్దుబాటు చేస్తాడు అలా కాకుండా నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో మీరు కలహించుకోకూడదు కాబట్టి మీకు నేను విచ్ఛేదాన్ని చేసేస్తున్నాను ఎప్పుడు కూడా జీవితంలో వైరాగ్యం ఉండాలి అసంఘంగా ఉండాలి డిస్పాషన్ డిటాచ్మెంట్ అసంగంగా ఉండాలి తర్వాత కామనలు ఉండనే రాదు భయాలు ఉండకూడదు ఇవి ఉండకూడదు పెట్టుకోకూడదు కామనలు ఉండకూడదు ఏమిటి బంగారం నాకు కావాలి అని కామన ఉండకూడదు ఈ బంగారం వేస్ట్ అయిపోతుందేమో ఎవడైనా అనే భయం ఉండకూడదు పెట్టుకోకూడదు ఏదో ఏడ్చుకుంటారు బంగారం కాదు వీళ్ళకి వెళ్ళాల్సిన బంగారం వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అంటే మరి రాగద్వేషాలు వచ్చేసే కదా అని బంగారం బోన్ చేస్తారా ఏం పిచ్చా ఏమన్నా సో ఇవి ఉండకూడదు తర్వాత నా భవిష్యత్ ఏమైపోతుందో అనే బెంగతోటి డబ్బు బంగారం అలా మూత కట్టు కూర్చుంటారు సో ఒక అమ్మగారు అన్నారు ఏముందమ్మా నా దగ్గర ఉన్నది బంగారం ఒక్కటే నాన్న పోయాక ఆస్తి అంతా ఎలాగో కదా నా దగ్గర యాభై తులాల బంగారం ఉంది ఇది ఒక్కటే నాకు ఇంకా ఇది కూడా ఇచ్చేస్తే నన్ను రోడ్డు మీద పెట్టేస్తారేమో వీళ్ళు అని ఆవిడ సెల్ఫ్ కన్సర్న్ తన భవిష్యత్తు గురించి బెంగతోటి మనసు మీద ఉండే వైపుని భవిష్యత్తు గురించి ఉండే బెంగతోటి తెలివి తక్కువ తనంతో ఆ బంగారం అలా మూటగట్టు కూర్చుంటే వీళ్ళు ఏం చేశారంటే ఆవిని రోడ్డు మీద పెట్టేసి ఆ బంగారం కోసం తగులాడుకోవడం ప్రారంభించారు ఆవిడ ఉండగానే ఆవిని రోడ్డు మీద వారేశారు ముందు రోడ్డు మీద కాకపోతే వాకిట్లో వారేశారు ఆవిడ ఎరా నేను బతికే ఉన్నాను అప్పుడే మీరు డెబ్బై ఆరు మొబైల్ మీటర్లు అంటే మరి అవును నువ్వు తేలకపోతే సార్ కదా సో ఇవన్నీ నేను యథార్థ ఘటనల మీద చెప్తున్నాను అందులో ఎటువంటి కుటుంబాల నుంచి చెప్తున్నాను వైదిక కుటుంబాల్లోంచి శాస్త్రాలను తలగిందులుగా వలించిన కుటుంబాల నుంచే నేను చెప్తున్నాను ధనికుల కుటుంబాల నుంచి వేదవాళ్ళ కుటుంబాల్లో దెబ్బలాట్లేముండవు వాళ్ళు ఏదో పప్పు అన్నం తినేసి లేచకపోతారు వాళ్ళ దానివర్స్ మని మొన్నడు కూలికి పోవాలి వీడిపోయాడు కదా అక్కడే ఏడుస్తూ కూర్చుంటే కూలి డబ్బులు పోతాయి కాబట్టి కామనాభయము ఇవి రెండూ ఉండకూడదు తర్వాత ఈ వీటి విషయంలో అవేర్నెస్ ఉండాలి ఈ పైన ఇదే టాపిక్ అంటే చేతన ఉండాలి అంటే తెలివి ఉండాలి ఇప్పుడు బంగారం ఉందనుకోండి ఇంత బంగారం ఉన్నది అని తెలివి ఉండాలి తెలుస్తూ ఉండాలంటే దాని గురించి ఆలోచించకూడదు దాని గురించి ఆలోచిస్తే మనస్తుంది దాని గురించి తెలుస్తూ ఉంటే అది చైతన్యం చేతన చైతన్యం ఉండద్దు చేతన చేతన వేరు మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలు వేరు మీరు కొంచెం మరి గమనించాలి అవేర్నెస్ వర్సెస్ మూమెంట్ ఆఫ్ మైండ్ ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది మొత్తం పాధం అంతా ఈ పైన ఈ ఆజ్ఞావల్త్య సమయం అంతా దీని చుట్టూ తిరుగుతూ పరిభ్రమిస్తూ చేతన ఉండాలి సంకల్ప వికల్పాలు రాగద్వేషాలు ఉండకూడదు అంటే ఏమిటి ఈమె దగ్గర బంగారం ఉన్నది తెలుస్తూ ఉంటుంది మూర్ఖుడు కాదు తెలుస్తూ బంగారం ఉన్నది తెలుస్తుంది కానీ ఆ బంగారం ఏడల కామన్ ఉండదు ఆ బంగారం పోతుందేమో అని భయం ఉండదు అంటే బంగారం టాపిక్ వచ్చింది కాబట్టి అదే చెప్తున్నా కానీ తెలుస్తూ ఏమంటే ఈ బంగారాన్ని వీళ్ళు వీళ్ళు ఇలా స ఇలా సర్దుబాటు చేసుకున్నారు అని తెలుస్తూ ఉంటుంది అంతేకాని ఆ సర్దుబాటులో నాకు తక్కువ పడింది వాడికి ఎక్కువ పడింది ఇలాంటి రాగద్వేషాలు ఏమి ఉండవు అలా తెలుస్తూ ఉంటుంది అవేర్నెస్ ఇప్పుడు ఎలాగంటే గాలి వీసుతోందనుకోండి గాలి వీసుకుంటే మీకు తెలుస్తుందా తెలియదా తెలుస్తుంది యూఆర్ అవేర్ కానీ ఆ గాలి వేసటం గురించి మీకు ఏమైనా సంకల్ప వికల్పాలు ఉంటాయా ఉండవచ్చు ఈ గాలి ఇలా వేయకుండా అలా వీస్తే బాగుండు అని అలాంటిది ఎవరైనా ఉంటుందా ఉండదు ఉండదని అనుకున్నాం సూర్యుడు ఓహేస్తూ ఉంటాడు తెలుస్తుంది అరే జల్లారిందర్రా సూర్యుడు వేయిస్తున్నాడు పక్షులు కిలకలారావాలు చేస్తున్నాయి అని తెలుస్తూ ఉంటుంది తెలివి కానీ సంకల్ప వికల్పాలు ఉండవు సో అలా ఉండాలి సంకల్ప వికల్పాలు వచ్చేయి అంటే సంసారం వచ్చేస్తుంది అక్కడ రాగద్వేషాలు వచ్చేస్తాయి రాగద్వేషాలు ఎప్పుడైతే ఉండవో సంకల్ప వికల్పాలు ఉండవు ఏమన్నా ఇప్పుడు వాడి దగ్గర పది లక్షలు సొమ్ముంది అని తెలుస్తూ ఉంటుంది కానీ దాని మీద సంకల్పం వికల్పం ఏమి ఇది ఎక్కడ ఎలా పోగొట్టాడు నాకు రావాల్సింది వాడు కొంత వెళ్ళిపోయి ఉండొచ్చు దాంట్లో ఇవే ఉండవు ఇంకా ఎందుకంటే కామనా లేదు భయము లేదు సో అవేర్నెస్ వర్సెస్ మెంటల్ ఆపరేషన్ అవేర్నెస్ ఉంటుంది చేతన ఉంటుంది కానీ మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు ఉండవు ఎప్పుడు కామనలు భయములు లేనప్పుడు ఆ స్థితికి చేరుకోవాలి అది ఉద్యాస్యం సంసారం ఎలా ఉంటాడంటే తెలుస్తూ తెలియడంతో ఆగదు తెలియడం ఫస్ట్ స్టెప్పే తెలియగానే ఆ తెలివి నుంచి జారిపోయి రాగద్వేషములు సంకల్ప వికల్పములలోకి వెళ్ళిపోతాడు ఆ మానసిక ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు దాని సంసారం సంసారం బయట ఉండదు మనస్సులోనే ఉంటుంది కానీ ఉద్యాస్యం అంటే మనస్సు యొక్క స్థాయి నుంచి తెలివి అనే స్థాయికి చేరుకుంటాడు పైకి వెళ్తాడు అక్కడ వాడికి అన్నీ తెలుస్తాయి వాడే మూర్ఖులు కాదు అన్నీ తెలుస్తాయి కానీ దేనిని కావాలని కాంక్షించడం దేనిని దేనిని పోతుందేమో అని భయపడ్డాడు తెలుస్తున్నా వీడు మన దగ్గర మనం పెట్టి అక్కడ పెట్టింది వాడు తీసేసుకుంటున్నాడు అని తెలుస్తుంది అక్కడ కవర్లో ఏదో పెట్టాను నేను అది వీడు తీసేసుకుంటున్నాడు అని తెలుస్తుంది తెలిసి కూడా ఎరా ఎందుకు తీసేస్తున్నావు అని ఉండదు హీ నోస్ ఆ తీసుకుంటున్నవాడు ఏమనుకుంటాడంటే వీడికి తెలియకుండా నేను తీసేసుకున్నాను నేను చాలా వేరు వాడదా అనుకుంటాడు వాడు కానీ వీడికి తెలుస్తూనే ఉంటుంది కానీ ఏం మాట్లాడతారు ఊరుకుంటాడు ఎందుకంటే క్యాలేనా క్యాదేనా ఈ జగత్తులో మీరు పట్టుకునేది ఏముంది విడిచిపెట్టేది పట్టుకునేది లేదు విడిచిపెట్టేది లేదు ఏదో దింకా సప్న ఇది రెండు రోజుల ఇది విన్నారా మీరు కబీర్ దాస్ వెరీ సింపుల్ వెరీ సింపుల్ సాంగ్ కోయీ నహి అపనా సును మన అంటే ఇంకా అంతకంటే ఉండదు కోయీ నహి అపన సును మన అంటే మీకేమర్థమైంది ఓ మనస్స విను నేను మాట చెప్తాను విను సును మన ఏమిటో తెలుసిన కోయీ నహి అపన నాది అనదగ్గది ఏదీ లేదు నంగా ఆనా నంగా ధ్యాన సో నగ్నంగా వస్తాడు నగ్నంగా పోతాడు ఏ దోధినిక సపన అన్నీ తెలుస్తాయి దేన్ని పట్టుకునేది ఉండదు విడిచిపెట్టేది ఆ తెలివి యొక్క స్థాయి పట్టుకోవడానికి ప్రయత్నం విడి విడిచిపోతుందేమో అని భయం ఆరకంగా ఉండేటువంటి స్థాయి సంసారం స్థాయి అవుద్యాస్యం ఆ పై స్థాయికి వెళ్తూ ఈ మైత్రేయ కాత్యాయని వీళ్ళిద్దరూ సంసారంలో పడిపోకూడదు అనే అభిప్రాయంతో నేను విచ్ఛేదం తరవని రహస్యం ఏంటంటే ఇందాక నుంచి నేను మీకు లిస్ట్ కింద చెప్పాను సన్యాస లక్షణాలు ఆ లక్షణాలన్నీ ఏ హృదయంలో పండుతాయో అదే హృదయంలో జ్ఞాన సూర్యుడు ప్రకాశిస్తాడు ఉదయిస్తాడు ఈ లక్షణాలు లేకుండగా మీరు అహంకార మమకారాలు రాగద్వేషాలు ఇవి పెట్టుకుని మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది మనస్సు కంటే సాక్షి చైతన్యము ఆ తెలివి స్థాయికి మీరు చేరుకోలేకపోతే మీకు ఆత్మస్వరూపము సాక్షాత్కరించదు మీరు ఎన్ని గ్రంథాలు ఎంత గట్టిగా చదివినా కూడా ఏమీ ఉపయోగం లేదు ఆత్మస్వరూపం సాక్షాత్కరించదు మీకు రహస్యంగా ఇదంతా రాబోతోంది గ్రంథాన్ని అధ్యయనం చేసిన వాడు ఆ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోకపోతే వాడి గ్రంథాధ్యయనము యొక్క విలువ సున్నా ఏమీ ప్రయోజనం లేదు దోజ్ హూ నో ఓన్లీ ద స్క్రిప్చర్స్ దే నో నథింగ్ కాబట్టి ఆ ఉద్యాసంలో ఉండే ఆ విశేషం తర్వాత వారి ప్రేమ మైత్రేయీ కాత్యాయని పాపం సుఖంగా ఉండాలి ఈయన సన్యాసం ఉంచుకున్నాడు కదా అని వాళ్ళు ఏమైపోతే నాకెందుకనే ధోరణి తగదు అది సన్యాసం అనిపించుకోదు ఏమో నాకు తెలియదండి నేను సన్యాసం తీసుకున్నాను ఇంకా వాళ్ళు వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుస్తారనే మాట చాలా తప్పుది అది ప్రేమ తత్వానికి విరుద్ధం కాబట్టి వాళ్ళు సుఖంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి విచ్ఛేదం కరవాణి విచ్ఛేదం అంటే అదేదో తప్పు పదం అని మీరు ప్రాపర్టీ డివిజన్ విచ్ఛేదం అంటే డివిజన్ ప్రాపర్టీని డివైడ్ చేసేస్తే వాళ్ళు విశ్రాంతిగా ఎవరు జీవితారు వాళ్ళు గడుపుతారు పతిద్వరేణ యువయో మయా సంబ్యమానయ ఆసీత్ త సంబంధించేదరవాణి అది అక్కడ అంతం కరవాణి అని అంతం అంటే విచ్ఛేదం కరవాణి విచ్ఛేదము సంబంధం ఉంటే విడదీయడం కదా సంబంధం వచ్చింది భర్త ద్వారా వాళ్ళకి సంబంధం వచ్చింది ప్రతి ద్వారేనా ఇప్పుడు సవతుల మధ్య సంబంధం ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక భార్య ఉన్న సందర్భంలో కూడా ఆధునిక కాలంలో కూడా ఇద్దరు లేడీస్ మధ్య బంధుత్వం ఎలా వచ్చింది ఆ హస్బెండ్స్ బ్రదర్స్ అవడం మూలంగా వీళ్ళు సవతులైన కాబట్టి హస్బెండ్స్ ద్వారా వచ్చినటువంటి సంబంధం తప్ప అదర్వైజ్ వాళ్ళకేమీ పరస్పర సంబంధం ఏం లేదు ముక్కు ముక్కు వాళ్ళు అంతకుముందు ఎవరిలోకి ఎవరికి తెలియదు కూడా ఒక ఊరు వాళ్ళు కూడా కాదు కేవలం భర్తని బట్టి భర్తలాని బట్టి సంబంధం వచ్చింది అదే ఈ కథలో భర్తలు కాదు భర్తే ఒకడే కాబట్టి నా మూలంగా మీరిద్దరికీ ఒక సంబంధం ఏర్పడింది కాబట్టి ఆ సంబంధానికి నేను విచ్ఛేదం చేసేస్తాను తస్య సంబంధస్య విచ్ఛేదం కలవాలి తస్య సంబంధస్యా అంటే సపత్నీ స్వరూపస్యా ఇత్య సపత్నీ రూపమైన సంబంధం అంటే సవతి రూపమైన సంబంధం ఏది కలదో ఇంక ఈరోజు నుంచి మీరు సవతులు కాదు ఎందుకంటే మొగుడు ఉంటే కదా సవతులకి మొగుడే మొగుడే ముక్కలైపోతే ఇంకే సవతులు వేస్తుంది కాబట్టి విచ్ఛేదం కలవాలి అని అంటున్నాడు దాన్ని ద్రవ్య విభాగం కత్వా విత్తేన సంవిభజ్య యుం గమిష్యామి అంటే అర్థం ఏమిటంటే యువాం విత్తేన సంవిభజ్య మీ ఇద్దరిని ధనముతో పంచి ఇచ్చి పంచి ఇచ్చి పంచి ఇవ్వడంలో కరణము సాధనమేమిటి ధనం ధనాన్ని పంచి ఇచ్చి అర్థం అక్కడ తృతీయాభివక్తి అలాగనమాట స్వాన్ అనురూపాభివృక్తి సంవిభజ్య సన్యసేది శాస్త్రం చెప్ప నియామకదికి భావ ఆయన శాస్త్రాన్ని కోట్ చేశారు తన వారిని తను విడిచిపెట్టేసుకున్నటువంటి ఆస్తి పాస్తి అంతా కూడా తన వారికి అనుకూల విధంగా వాళ్ళు కొట్లాడుకోని విధంగా వాళ్ళకి వ్యవస్థ చేసి ఆ తర్వాతనే సన్యాసం తీసుకోమని శాస్త్రం కూడా ఆ శాస్త్రం ప్రకారం ఈయన ఇలా చేస్తున్నాడని రాస్తున్నారు నేనంటాను దీన్ని ఆ శాస్త్రం వచ్చిందని కూడా మనం అనుకోవచ్చు ఏది ముందు ఏది వెనక అన్నది ముఖ్యం కాదు సో మీకు ఈ విత్తముతో సంభాగము చేసేసి అంటే ఆయన మహా విద్వాంసుడు విద్వాంసుడికి ధనం వస్తుంది ఆయన ధనం కోసం ప్రయత్నం చేయకపోయినా అలా వచ్చేసి పడిపోతూ ఉంటుంది ఎందుకంటే విద్వాంసుడు కనుక అందరూ ఆయన సత్కరించే ప్రయత్నం చేస్తారు ఎలా సత్కరిస్తారు ఓ పండుగను కొద్ది ధనాన్ని ఇచ్చి సత్కరిస్తారు ఇంకంతకంటే వేరే సత్కారమే ఉంటుంది ఒకప్పుడు ధనము వస్తు వాహనాదులు కూడా ఉంటాయి కనక వస్తు వాహనాదులు కూడా ఉంటాయి ముఖ్యంగా విద్వాంసులకి ఏవో బంగారు పథకాలని ఇలాంటివి ఏవో ఉంటాయి తర్వాత కంకణము బంగారు కంకణం ఎవరైనా వేశారనుకోండి ఆ కంకణానికి ఏదైనా వ్యవస్థ చేయాలి ఈ సన్యాసంలోకి ఈ కంకణం ముచ్చుకుపోకూడదు కదా కాబట్టి ఇదంత విభాగం అంతా నీకు నేను చేసేసి ద్రవ్య విభాగం తత్వా త్వ ప్రవృతితే స్వయమేవ ఆవయోరు విచ్ఛేదో భవిష్యతిని ఆశంక్యా నీ దారి నువ్వు వెళ్ళవయా మేమిద్దరం మా తంటాలు మేం పడతాం అని టికాగారులు పెట్టున్నాడు అలాగా మేమేదో చూసుకుంటాం వాళ్ళిద్దరం మిగిలిపోయింది మేము చూసుకుంటాం అని అలాగా అనుకోవచ్చు కదా అంటే అలాగ వదవు వాళ్ళిద్దరూ చూసుకోవడంలో ప్రపక్షాలు వచ్చే అవకాశం ఉన్నది కనుక వాళ్ళకి సుఖంగా ప్రేమగా వాళ్ళిద్దరూ హ్యాపీగా జీవించడం కోసమని విభాగం చేసి వెళ్తారు మంచిది సాహోవాచ మైత్రేయీ దీనిపై మైత్రేయ సమాధానం చెప్తాం చూడండి ఇప్పటికే మన దగ్గర వేదం మంత్రాలు స్త్రీలు చదవచ్చా వేదాంతం స్త్రీలు చదవచ్చా చదవకూడదా అనే మీమాంస అలా సాగుతూనే ఉంటుంది చదవకూడదని ఘంటాపథంగా చెప్పేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ అలాగే చెప్తున్నారు కూడా వేదాంతం గాని ఉపనిషత్తులు కానీ మీరు చదవకూడదు అనే చెప్తున్నారు వేదాంత పండితులు అలాగే చెప్తున్నారు ఎంత విడ్డూరం చూడండి